మనమంతా గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరం సమావేశమయ్యాం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటున్నాం ప్రత్యేకంగా మనం ఇక్కడ ఏం గ్రహించాల్సి ఉంటుంది మన నిన్న మాట్లాడినప్పుడు గురువులు చెప్పారు పౌర్ణమి చంద్రుడు మనస్సుకి అధిపతి అంటూ మరి గురు పౌర్ణమి అంటలో గురువుని దర్శించాలి అని మనం అందరం ఇంత దూరం వచ్చాము దర్శించిన గురువులు మనకింకా మనం గురువుని దర్శించలేదు అనుకుని చాలా చెబుతున్నారు కదా నిన్నటి నుంచి ఎలా దర్శించాలి ఇది కాదా అంటే మనం మన మన మనస్సుని మనలోనే ఉన్న గురువుని దర్శించేలా మనల్ని తయారు చేయడానికి బోధిస్తున్నారు అప్పుడు కదా గురు పౌర్ణమి గురు దర్శనం మరి మనం లోపల ఉన్న గురువుని దర్శించాలి అంటే ఇప్పుడు మన మనస్సు మన ఆలోచనలతో బయటికి ఉన్నంత వరకు మన లోపల ఉన్న గురువుతో మనకి సంబంధం ఏర్పడల్లా మనం దర్శించలేకపోతున్నాం మనం గురుబోధని గ్రహించలేకపోతున్నాం ఇది మనం మనలో మనం సిద్ధింపజేసుకునే వరకు మనం గురువుని దర్శించటం వలన లేదా గురువుని ఆశ్రయించటం వల్ల మనం పొందాల్సిన లక్ష్యాన్ని పొందిన వాళ్ళం కాదనమాట అంటే మనలోనే మనం తప్పనిసరిగా మనలో ఉన్న మన హృదయస్థానంతో కూడి ఉండటం మన మనసుని మన హృదయస్థానంలో ఉండేలా లయం చేసుకోగలిగేలా ఉండటం నేర్చుకోగలగాలి మరి అలా ఉండాలి అనేది మన మనలో అది లక్ష్యం అయితే ఏం చేయాలి ఏం చేస్తే రోజు మన జీవితంలో మనం ఏం చేసుకుంటా వెళ్తా అంటే మనం మనలో ఉన్న గురువుతో కూడు ఉంటాం అది మనకి చాతవ్వాలి కదా దానికోసం చిన్న చిన్నగా మనకు అర్థమయ్యేలా మనం చేసుకోగలిగేలా లేదా నేనేం చేసుకుంటున్నానో అది మీకు చెప్తాను మనందరికీ రోజు చేసే పనుల్లో మా మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు చేసేటప్పుడు అన్నిట్లో ఏదో ఒక అనుభూతి వచ్చేస్తుంది కష్టమో ఇష్టమో ఎవరైనా పొగిడితే ఆనందమో లేకపోతే విమర్శిస్తే బాధ లేకపోతే లాభమో నష్టమో ఇలా అనిపించటం లేకుండా ఉండటం కదా రోజు మరి మనకి వెంటనే దాన్ని ప్రారంభం లేకపోతే నా కర్మను లేకపోతే వాళ్ళల్లో దోషము ఇలా మనం ఏదో ఒక భావానికి లోనవ్వకుండా ఏదైనా ఒక సంఘటనలో నేను శరీరాన్ని కాను అని నిర్ణయంగా దాన్ని విదిలించినట్టు లేకుండా చేసుకోవటం అనేది మనకి చేతవుతుందేమో చూసుకోవాలి లాభ నష్టాలు ఆ భావాన్ని మీరు ఎలా దాటారో మీరు ఎప్పుడైనా చూసుకోండి నేను శరీరాన్ని కాను అని శరీరాన్ని కాను అని నిర్ణయించుకోవటానికి కావలసినంత విచారణ మనకు అందించారు అనేక రకాలుగా ఇప్పటికే మనకు అదంతా అవగాహన అయ్యింది అంటే మనం ఇప్పుడు మా ఎప్పుడు ప్రతి ప్రతి నిమిషం గుర్తుండాల్సిన భావం ఏంటి అంటే నేను శరీరాన్ని కాను అనే నిర్ణయం మనకు నిర్ణయంగా ఉండాలి లోపల ఇక రెండవది రోజు ఏదో ఒకటి మనకి వస్తూనే ఉన్నాయి ఆ నిత్య వ్యవహారాన్ని అంతటినీ కూడా ప్రారంభ ఈ శరీరం వచ్చిన ఏ నిమిత్తం వచ్చిందో ఆ నిమిత్తం దాని ప్రారంభ భాగంలో ఉన్నది ఏదైతే ఉందో అది పూర్తవుతుంది నేను శరీరాన్ని కాను రెండోది శరీరానికి శరీరానుసారం రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి ఏ రోజు ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ఏముందో అది పూర్తవుతుంది ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలి మాట్లాడు బుద్ధి కాటలేదు అనేది ఏదైనా ఉందనుకో ఇదిగో చేతిలోకి వచ్చింది ఇది ప్రారంభ భాగంలో ఏది అది పూర్తవుతుంది ఇలా మనకి ప్రతి ఒక్క దాని అంగీకారం అంగీకారం మీరెంతగా అంగీకరిస్తూ అంటే అంతగా ఈ రెండు ఏం ఈ రెండింటి వల్ల మనకేమవుతుంది ఒకటేమో మన కర్మ రద్దయిపోతూ ఉంటుంది రెండోదేమో కొత్తగా కర్మ ఏర్పడకుండా కూడా జరుగుతూ ఉంటుంది మనం ఇంతకుముందు చెప్పుకున్న గురు పౌర్ణిమని కానీ అనుసంధానం అని కానీ మనకు ఒక లక్ష్యం పెట్టుకున్నాం కదా అలా ఉన్నప్పుడు ఆ మనసు క్రమంగా మనం మన లోపల ఉన్న స్ఫురణని అందుకునేలాగా మనం సిద్ధం చేసుకోగలిగామన్నమాట ఎందుకంటే మనమేమి ఇక్కడ కోరుకోవటం లేదు అలాగే వద్దనటం లేదు ప్రారంధాన్ని అంగీకరిస్తూ జీవిద్దాం శరీరం నేను కాదు అని నిశ్చయంగా నిరసిద్దాం ఈ రెండింటినీ మనం ప్రతిక్షణం గుర్తుంచుకుని ఆచరణలో పెడుతూ మనలోనే ఉన్న గురువుని మనం అనుసంధానంతో ఆ గురుస్ఫూర్తితో ప్రతిక్షణం నడపబడితే చాలు ఇది మనందరం ఈ స్థితిలో మళ్ళీ గురు ఇక్కడికి రావాలని అందరి ఆశిస్తూ నమస్కరిస్తాం